చక్రముంటూ ఉంటదిలా పట్టుకొని దేని కొరకు అంటే భక్తుల యొక్క శత్రువులను చేత నవసిపోగా శంఖము పట్టుకున్నందువలన ప్రజలకు ఏ విధమైనటువంటి బాధలు లేకుండా చేయటానికి సర్పరాత్పర్యంగా సాయి వై మెలగుషంబుచే గాసిపడగా పవలించుతూ ఉన్నావు ఎందువలన అంటే విశ్వ భాదలు నీ భక్తులకు లేకుండా చేయటానికి లక్ష్మీదేవిని వక్షస్థలములో పెట్టుకొని ఆ దారిద్ర్యముల చేత వీరు బాధ చెందకుండా ఉండటానికై దారుణి భక్తవై ధాన్య వస్త్రములకు ఆయాస పడక కొలుచు దాసులు అఖిల సౌఖ్యంబులొందుదు రంబుజాక్షే సర్వేశ్వరా నీ భక్తులు ఇలాంటి బాధలన్నీ కూడా తొలగి హాయిగా ఉంటూ ఉన్నారయ్యా కీర్తి విస్తార శ్రీ దేవకీ కుమారాని ఆమె స్తోత్రం చేసింది అది ఆనందపడ్డారు అక్కడ ఆ వారు ఇచ్చినటువంటి ఆతిథ్యమును స్వీకరించుతూ ఐదు సంవత్సరాలు పాలించేవాళ్ళని ఎన్నుకోవాలి చూసి మీ అమూల్యమైన ఓటు పవిత్రమైన ఓటు అతి విలువైన ఓటు తగిన వారికి అయ్యినండి అసలు నిలబడినాళ్ళలో తగినవాడు ఎవడు ఇద్దరూ తగినవాళ్లే అందుకే ఒక కవీశ్వరుడు చెప్పాడు బ్రూటుకేసిన ఓటు బురదలో గిరవాడు తెచ్చు చివరకు చేటు బురదలో చేసినట్టే బ్రూట్ అయితే ఆ నిలబడిన వ్యక్తుల్లో సరే ఎంత దుర్మార్గాలు చేస్తే అంత పెద్ద నాయకుడు వర్దిల్లాలి వర్దిల్లాలి నాయకత్వం గెలిచాడు ఏమీ తెలియదు లోకజ్ఞానం కూడా తెలియదు ఎంపీ పిఏలు ఉంటారు అంటే సలహాలు ఇచ్చేది ఏమయ్యా మరి ఎవరెవరో వస్తూ ఉంటారు మరి నియోజకవర్గంలో నాకు ఎవరూ తెలియదు ఏమీ మాట్లాడాలి అట్లా ఏమి ఎందుకండి తెలియటము ఏ ఊరు ఆడవాళ్ళు అయితే పేరే పెళ్ళి అడిగితే రెండు మాటలు పెద్ద ఒక అమ్మా వచ్చింది అమ్మా ఏ ఊరు అయ్యా పలాని పాలు పేరేంటి ఏదో రామమ్మ సుబ్బమ్మ కోటమ్ము పేరు చెప్పి పెళ్ళి అయ్యా అవలా ఆడు నాలుగో ప్రశ్న పిల్లలు ఎంతమంది ఊరు దౌర్భాగ్యంగా పెళ్ళి కాలేదండి పిల్లలు ఎంతమంది ఏంటి ఎదురుగానే తిట్టింది ఇంకా భయం ఏముంది ఇట్లా అంటే వెళ్ళిపోయింది ఏదో చూస్తాను నేను ఈ పైన రెండో రోజు ఇంకొక ఆమె వచ్చిందాడు ఏమయ్యా ఏంటి నిన్న అట్ట దిట్టింది అయ్యా అదేంటి పెళ్ళి అంటే కాలేదంటే పిల్లలు ఎంతమంది అన్నారు అమ్మా ఏ ఊరు అప్పలాంటి బాలే పేరు అనంతమ్మ పిల్లలు ఎంతమంది అయ్యా ముగ్గురు పెళ్ళయిందా నిన్న ముందు ఇది అడగొద్దు అన్నాడుగా అందుకని ముగ్గురు పిల్లలు ఆయన తర్వాత పెళ్ళయిందా అన్నాడు ఆమె తిట్టిపోయింది ఇదేందయ్యా ఎట్టతారు నేనే నువ్వు చెప్పినట్టుగానే అడుగుతున్నాగా అడిగి తెలిసి చావదు క్రమం ఎందుకు ఏద్దన తర్వాత అడిగితే ఏమి అలాంటి వాళ్ళు నాయకులు ఉంటూ మా మనవాడికి మొన్నది ఏదో పుస్తకంలో చదివితే వాడు వాడ్ రిపీట్ చేస్తున్నాడు కుర్రాళ్ళు ఉన్నారు ఇంగ్లీష్ చదివినటువంటి వాళ్ళు వాళ్ళు కొర కొత్తగా వెళ్ళాడట వెంగళప్ప గారు విమానంలో ప్రయాణం చేస్తున్నాడు బాంబే దిగుతున్నాడు ల్యాండ్ అవ్వబోయేటప్పుడు వాడికి పెట్టరా ఆనందం కలిగి బాంబే బాంబే బాంబే అన్నాడు అంటే విమానాల్లో కానీ అందించే వాళ్ళు ఉంటారు ఎయిర్ హోస్టెస్ అంటారు ఆడవాళ్ళు బీ సైలెంట్ అన్నాడు అంటే మాట్లాడద్దు అని దాని అర్థం కానీ బి ధ్వనింపు చెయ్యొద్దు అనే అర్థం ఇంకోటి ఉండదు బి పలకొద్దు అనే అర్థం ఆంబే ఆంబే ఆంబే అన్నాడు బీ పలకొద్దు అనే అర్థం కూడా ఉండదు బి సైలెంట్ అంటే నోరుముసు కూర్చో దిగే వరకు అనే అర్థం బి పలకొద్దు అనే అర్థం ఆంబే ఆంబే అన్నాడు సరే ఆ స్తోత్రం చేసింది ఆమె ఆనందపడి ఆమెకు ఆ కుండలములను ఇచ్చినటువంటి వారై ఏ గ్రంథంలో చూశారు వెంకటదాస స్వామి వారు ఆ దేవకాంతలందరూ కూడా అప్సర్సులు వచ్చారట స్వామి సమస్త ప్రాణులూని అధీనమైనటువంటివి మాతో కూడా కొంతసేపు ఈ ఆకాశగంగలో విహరించాలి అంటే అన్ని రూపములు ధరించి సమస్తమైనటువంటి దేవకాంతలతో రాసక్పీడు చేశారు అని రాశారు చాలా విషయాలు ఉన్నాయి అక్కడ అలా ఆనందపరిచారట వారిని తరువాత అసలు ప్రధానమైనటువంటి పని ఆ పారిజాత వనములోకి వెళ్ళి ఒకదాన్ని పెకలించారు పెకలించి ఆ గరుడుని మీద పెట్టబోయేటప్పటికీ చెప్పారట ఎల్లి చారులు అయ్యా వారం రోజుల నుంచి అతిథి మర్యాదలు పొందుతూ ఉన్నారు చెట్ల పీపుపోతున్నాడు నీ అనుమతి లేకుండా ఆ అనేటప్పటికి మర్చిపోయాడు తన ఇల్లి శరణాగతి చేసింది తన రక్షణ కొరకే ఆయన ఆ మనుష్య రూపాన్ని ధరించింది అన్ని మర్చిపోయి అరే ఇంత పని చేస్తాడా వచ్చాడట ఎలా ఉన్నది ఆ దేవేంద్రుని పని అంటే అది నుమోహిని రూపమున రాక్షసుల మోసగి పియోషం అర్జించి ఇచ్చి పారిజాతాది సంపదాయక పదార్థ వారము చేత జీవనము గూర్చి వృత్త హిరణ్యాది సజస్న పత్నుడౌ స్వాపుత్రు జంపి అదిధిపుండలం ములు తెచ్చిచ్చి తన్ను రోచిన కది ఒక ధరణి జంబుగోర దేవత కోటితో సురాధిపుండు కేవల లోప మాత్రి ధనుజమర్దనుని తోడ జన్యమునకు వచ్చే మును మోహిని రూపమున రాక్షసుల మోసగి పీయూషం అర్జించి ఇచ్చి ఆ మోహిని స్వరూపాన్ని కమఠ రూపాన్ని ధరించి బధింపజేశాడు దాన్ని లాక్కుపోతూ ఉంటే రాక్షసులు మోహిని రూపాన్ని ధరించి తీసుకొచ్చి అచ్చగా దేవతలకే ఇచ్చాడు అది పోయింది పారిజాతాది సంపదాయక పదార్థ చేత జీవనము గూర్చి ఈ పారిజాతం ఎవరిచ్చినది వాడు చింతామణి కామధేనువు కల్ప ఇలాంటివన్నీ కూడా ఇచ్చి నువ్వు ఈ పదవులు అధిష్ఠించి పరిపాలించవయ్యా అంటే అది పోయింది రావణ వృత్త హిరణ్యాది దుష్టల కూల్చి విపత్తులచి వేల కొరకే అవతారాలు మననే రక్షించుతున్నారు అంతర్యామిగా అర్చారూపముల్లో మన రక్షించుతూ ఉన్నాడు కేవలము దేవతల్ని మనుష్య రూపంలో వచ్చి బాధలపడ్డారు రామావతారములో అంత కష్టపడింది రావణ సంహారం ఎవడి కొరకు దేవేంద్రుడి కొరకు కనుక ఆ రావణాధులనందరినీ కూడా సంహరించినటువంటి విషయము సద్య స్నపత్డౌ క్షాపుత్రు సంపి ఈ అవతారములో కృష్ణావతారములో ఆ నరకాసురుణ్ణి నరికారు నిన్న వారం రోజుల్లో పది ఒక నెలలో ఆ కుండలాలు తీసుకెళ్తే ఆమె స్తోత్రం చేసింది ఆ స్వామి బలి పని అన్ని మర్చిపోయాడట ఒక్క చెట్టు తీసుకొని వెళ్తూ ఉంటే ఎంత కృతజ్ఞనుడు ఆ దేవేంద్రుడు వచ్చాడట యుద్ధానికి కొట్టడానికి ఆయనకేంస్కరించయుధం ఎత్తేటే కంభింప చేశారట ఏమయ్యా ఎందుకు నాకు ఎందుకు యుద్ధం ఏదో మీ మరదలు కోరింది బాధపడిపో వదిలిపెట్టమంటే పెట్టెళ్తా ఇది ఇక్కడ ఇట్లాగే ఉంది ఎట్టవద్ద అనుగ్రహించేది అప్పుడు బాధముల మీద క్షమాపణ కోరి స్వామి ఒక వృక్షం ఏంటి నా దేవిటి నా బూడిద తమరు ఏవి తీసుకెళ్తే నేను అడ్డుపడతాను అని అనేక విధములుగా అక్కడ శచిదేవి స్తోత్రం చేసింది చాలా చక్కని కీర్తనూ సహోదరి सरसी म स्तोत्रेट आोदरी नी, भाग्या भाग्या देवी, सच्य आर। नी सामान्य सा మొన్ను దానములిచ్చి జన్నాములుగా విించి ఎన్నో పుణ్యము చేసి ఎన్నారాని సౌఖ్యం అందా కలిగిన పెన్నుడు నీ వాడైయుంట సామాన్యమే నీ భాగ్యమే భాగ్యము సహోదరి నీ భాగ్యమే భాగ్యము మొన్ను దానములిచ్చి ఎన్నో దోన చేసి జన్నాములుగా విన్నారాని సౌఖ్యం భాగ్యమే భాగ్యము దానములు జపములు తపములు చేసి ఆ పొందటానికి సాధ్యపడినటువంటి జగదీశ్వరుణ్ణి నీ వెంట ఇలా దేవలోకానికి రక్షించగలిగా వెంట పెట్టుకురాగలిగా అంటే నీ భాగ్యము సామాన్యమటమ్మాన సౌభాగ్య బలిగా వెంకటదాసు నంటి బ్రోచడు ఎన్నుడు అమ్మా ఏమి మహిమ నీ గొప్పతనం ఏమని స్థుతించను ఆనందపడ్డారు ఆ వృక్షాన్ని తీసుకొని ద్వారకకు దిగుతూ ఉన్నారట ఎలా ఆ గరుడు ఎంతో సేపు పడ్డారు కదా వృక్షము వస్తూ ఉండేటప్పటికీ జీవులు చూడగలిగిరి పల్లి గగమింప సాగిరతి విస్తృత పంగులు నేడులైన వారు కొని వాక్యముల్ వినిరహో తెలివందిని పిచ్చివారు విన్రాకున పుట్టుతా వి లవమాత్రము సూకిన కారణం చీపులు చూడగలిగిరి ద్వారకకు ఆ పుష్పముతో వస్తూ ఉండేటప్పటికే ఒకసారి కళ్ళు వచ్చేసినేత్రములు ఆ తెలుసుకున్న ఎంత కనపడుతూ ఉన్నది కృషి వ్యాధిగ్రస్తులందరూ కూడా రోగములు తొలగిపోయినవి బల్వీ గగమింపది విశ్రుత పొంగులు కుంటి వాళ్ళు కాళ్ళు ఏది పోలియో గీలియో వచ్చిన వాళ్ళు నడవలేకపోతూ ఉంటారు అన్ని సరైపోయి పరిగెత్తుతూ ఉన్నారు నేడులైన వారు కొని వాక్యముల్ వినిదో చెమిటి వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నా సినిమా కాదు సినిమాకి వీడికి వినపడదు ఎళ్ళురా నేను సినిమాకి అనుకున్నాను వాడేం మాట్లాడుతున్నాడు వీడికిన పడదు వీడి చెప్పేది వాడికిన పడదు ఎవడు త్రా వాడితే కనుక అలాంటి చెవిటి వాళ్ళందరూ కూడా చక్కగా విన్నారట బల్వీక గమింప సాగిరటి విశృత భంగులు నేడులైన వారు కొని వాక్యములు వినిరహు తెలివంది పిచ్చివారు పిచ్చతనాలన్నీ కూడా పోయినాయి ఏమిటి అంటే ఆ దేవలోకములో ఉండేటటువంటి పారిజాత వాసనలు ప్రసరించేటప్పటికే సమస్త వ్యాధులు కూడా నశించిపోయినవి అలాంటి సౌభాగ్యము జగదీశ్వరుని యొక్క కరుణ చేత మనందరికీ కూడా ప్రసరించుగాక కాశీపతి గారు అని ఆయన పెద్ద పండితుడు అవధానాలు చేస్తారు మద్రాసు వెళ్ళాడ వెళ్తే ఒక అవధానములో అనేక రకములు అవధానములో విధానాలు ఉంటాయి అయా కాఫీ మీద ఒక దండకం చెప్పండి అఫీ మీద అడిగితే చాలు శ్రీమన్ మహాదేవి అంబ కాఫీ జగన్మోహిని ఇంగ్లండ్ ఐర్ల జపాన్ జర్మనీ రష్య దేశుజే కాఫీ కాల్చియున్ చక్కర కల్పియున్ సేవింపగా గలుగు భాగ్యంబు ఎన్న సేవింప లేకున్న వైసోత్తములు కొట్ల తాళములు దియగా లేరు డాక్టర్లు ఇంజక్షన్ చేయగా లేరు వేసెగాండ్ర రంజింపగా చేయలేరు ప్లేడర్లు సల్పన్ చే శ్రీకృష్ణ స్వామి సత్యభామతో కలిసి స్వర్గలోకానికి వెళ్లి కాఫీ పారిజాతాన్ని తెచ్చారట విత్తనములు రాలి పండి ఇంగ్లండ్ జర్మనీ జర్ రష్యా దేశంబుల వ్యాపింప అన్ని దేశాలు ఒకసారి పడినాయట దేశుగా మొలిచే దేశ కాఫీ చెట్టు అయిందట అదే పారిష్ వృక్షమే కనుక ఉదయమే లేచి మనము సేవించిదే గాని ఏ యంత్రములైనా పనిచేయటం లేదు కదలటం లేదు అన్నాడు కనుక ప్రతి ఆ నిన్ను సేవించే భాగ్యం కల్పించు ఓ కాఫీ మహాతల్లి అన్నాడు కనుక అలా అయితేనే అది పడితేనే మనం అందరం కూడా లేచి ఏ పనులైనా చేయగలుగుతూ ఉన్నాం కనుక తీసుకొచ్చారు వచ్చి ఆ రుక్మిణీ దేవి యొక్క పెరటలో నాటారట తర్వాత సత్యభామ యొక్క పెరటలో దాని యొక్క గొప్పతనం ఏమిటి అంటే సూర్యోదయములో చిన్న మొక్కగా ఉంటది అది విస్తరించితే ఎండ పెరిగిన కొలది ఆ కొమ్మలు విస్తరించుతుందట మధ్యాహ్నం ద్వారక ముప్పై ఆమడ విస్తరించు చల్లని గాలులు నేడా ప్రసరించుతూ సాయం సమయం అయ్యేటప్పటికి మరల దిగి మొక్కలాగానే ఉంటదట పెరటిలో అలాంటిది ఆ యొక్క వృక్షము మరల వచ్చారు నారదులు వారు అయ్యా మీ యొక్క అనుగ్రహం చేత ఇంతటి దాన్నయ్యాను ఆ మరుజన్మం ముని శ్రీకృష్ణుడి భక్తగా వలనగన్ చలుపందకు వ్రతె జన్మలలు స్వామి భర్త కావలును అంటే ఏ వ్రతం చేయాలో చెప్పండి ఉన్నదమ్మా ఒకటి అది చేస్తే స్వామి ఎల్లప్పుడూ నీవాడే ఏమిటి దాని వ్రత విధానము చెప్పాడట అనేక రకములైనటువంటి దివ్య పదార్థములతో ఆ ఒక సంవత్సర కాలము దానం చెయ్యాలి తరువాత నీ ప్రియ భర్తను ఒక పండితును దానం ఇవ్వాలి తరువాత నీ సర్వస్వము ఆయనకు లేకపోతే ఆయన్ని మెప్పించి ఆయన దగ్గర నుంచి దానం పుచ్చుకోవాలి అలా చేసినట్లయితే ఆ నీకు మరల మరల జన్మలలో ఆయనే భర్తగా లభించుతూ ఉంటాడు సరే అలాగే నువ్వాణి మొత్తము ఆ స్వామికి విన్నవించిందయ్యా అయ్యా నేను ఒక వ్రతం చేసుకోవాలి ఏం కావాలి మండపం ఒకటి కట్టాలి ఆ రైవట కార్ద్రి మీద ఒక మండపాన్ని నిర్మాణం చేయించారట సమస్తమైనటువంటి సప్త ఋషుల్ని కూడా ఆహ్వానించారు అక్కడ దివ్యమైనటువంటి వైభవోపేతంగా ఆ వ్రతాన్ని నిర్వర్తించిందట సత్యభామ అయితే రుక్మిణీదేవి అసూయతో కదా తాను అంత పని చేసింది దేవలోకానికి వెళ్ళింది ఆమె జగదీశ్వరి ఈమె కూడా తెలియని విషయం కాదు ఎల్లి అకా ముందుగా ఆమెనే పిలిచిందట నేను మరి వ్రతం చేసుకోవాలి నీ అనుమతి ఆ వ్రతంబు సల్పుగా నీవు చేకొని పిల్లగాను మేలోచ్చనుగాననే వచ్చుటకు మేకుంటిని శంకమాను అమ్మా చేస్తానంటే నేను కాదంటానా మనస్ఫూర్తిగా అంగీకరించుతూ ఉన్నా వస్తా నువ్వు మొదలు ఆ ప్రకారంగా ప్రారంభించి ఆ స్వామిని నారదుల వారికి దానమిచ్చిందట అక్కడ ఇంకా చాలా ఘట్టం ఉన్నదనుకోండి దానం ఇస్తే ఆయన ఈ పరిచారుకునిగా భావించుతూ రకరకములైనటువంటి పనులు బాధ్యతలు అప్పగించి కాసేపు ఆట ఆడించారు ఆ పాండవులు కూడా ఉన్నారట ఆహా ఏమి ఈ సత్యభామ యొక్క పుణ్య విశేషములు బలిని బంధించి పాతాళమునకు పంపించినటువంటి సర్వేశ్వరుణ్ణి ఈ నారదులు వారు ఆటాడించుతూ ఉన్నారు ఈవేమో దానమిచ్చేసింది ఏమి వీరి భాగ్యము అని మహదానందం చెందుతూ ఉన్నారట ఆ ప్రకారంగా ఆ అనేక విధములైనటువంటి భూషణములు నారదులు వారికి మరలి ఇచ్చినటువంటిదై ఆ పత్ని మరల పొందిందట ఆ విధంగా స్వామివారిని మరల గ్రహించి వీరందరికీ కూడా కానుకలిస్తూ ఉన్నదట తన్ను దర్ద మధ్యయాగమ విధానముదబ్బయే అనుమతి గంచి మృగ్ వినయం మించి కల్పన గముక విరు కనకపాత్రమునందగ నుంచిలుక్మిణీ ప్రభృతుల సవతుల్ ఆ సత్యభామాదేవి ఆ యాగ విధానము క్రమము ఏమాత్రము కూడా తప్పకుండా నిర్వర్తించినటువంటిదై ఆ మునిచేత దీవనలు పొంది పారిజాత వృక్షము ఉన్నది అవన్నీ కూడా పాత్రల ఎందు బంగారు పాత్రల ఎందు ఉంచి అనేక రకములైనటువంటి దివ్య పదార్థములు పుష్పములు అనర్ఘమైనటువంటి మణులు అన్ని ఇచ్చి కానుక ఇచ్చే వాయనములు వాయనములు అంటే మనము మామూలుగా ఏదో అట్ల తగ్గి దగ్గర ఇచ్చేవి కానుకగా ఇచ్చేటటువంటి పదార్థం ఏదైనా వాయనము అని అంటారు ఇచ్చిందట ఎవరికి రుక్మిణీ ప్రభుత్వ సపత్నులున్నారే వారికి అందరికీ కూడా పదహారు వేల మందికి ఇచ్చింది ఆ ప్రకారంగా ఆ ఉత్సవాంతములో మనకు కూడా ఏవైనా పాను దయచేస్తారు ఈ రీతిలో సత్యభామ రుక్మిణి సహితుడై తాతగారు అలా ప్రతిష్ఠించినందుకు వారి ఇరువురు దేవేరులను ఈ కథ రాసినందుకు మరి మనము ఇంత ఆనందము చెందేటటువంటి అవకాశంగా వారు అలా రాశారు అలా ఆ ద్వారకలో సమస్తమైనటువంటి భార్యలతో కలిసి ఆ రుక్మి సత్యభామలను చెరువు ప్రక్కన కూర్చుండి పెట్టుకొని జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆయుధ ద్వారకరు అందరికీ కూడా వినోదమును కల్పించుతూ ఉన్నాడు సుమారు అలాగే ఈ పూడివాడలు మన అందరికీ కూడా ఆనందమును కల్పించుతూ వారు మనని రక్షించుతూ అలా వేయించేసుకున్నారు జాయి శ్రీమద్ मंगलमندिनी को भक्त हेलो मंगलम બાપ ગોબાબા લુ નાકુનો કલ્યાણ અમ કલ્યાણ અમ કલ્યાણ બોટનકુ કલ્યાણ અમ કુડેનતી કૌશલ્યા પુત્રડકુ ભરદનકુ પૂડીવાડ પરનિવસનકુ ભરદનકુ પૂડીવાડ પરનિવાસનકુ થરણે લજી મવ વંગડદાન પુત્રડકુ મંગા శ్రీరామం జనకాత్మకుటీ పద్మ సత్ శ్రీకరముతమే సా బ్రహ్మాండా वन्दे गोजलगन्य जसुदमय कोसलन हो सुतर कोसी धर्म आपहासि धर्म